శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి ద్వైత వివేకమునబడు చతుర్థ ప్రకరణంలో యాభై ఐదవ శ్లోకం తెలుసుకుంటున్నాము తత్వజ్ఞానం కలిగినా కూడా కామాదులను గనుక వదులుకోకపోతే కర్మశాస్త్రానికి విరుద్ధమైనటువంటి యథేష్టాచరణము జరిగేటువంటి సంభవముంది అని సిద్ధాంతి చెప్తే ఇప్పుడు పూరిపక్ష కోదోష యథేష్టాచరణ జరిగితే జరగని కామోలు ఉంటే ఉండని ఏం దోషం ఉన్నది ఆశంకనిష్ట ప్రతిపాదన పరం సురేశ్వర వచనం ఉదాహరతి యథేష్టాచరణము అది అనిష్టం ఉన్నది శాస్త్రానికి ఇష్టం లేదు మహాత్ములకు ఇష్టం లేదు ఒకవేళ ఆ విధంగా చేసినట్లయితే లోకనిందకు పాత్రడవుతావు అందుకని ఎవరికి కూడా యథేష్టాచరణం ఇష్టం లేదు ఒకవేళ యథేష్టాచరణం జరిగితే పతనం అయిపోతావు అందుకని ఇది దు అనంటూ సురేశ్వరాచారుచనాన్ని ఉదాహరణగా ఇస్తున్నాడు శ్లోకం చదవండి బుద్ధాద్వైత సతత్వశ యథెష్టాచరణం తత్వదృశం చేయేదో అశుచి భక్షనే ఈ శ్లోకము నైస్కర్మ సిద్ధి నుండి నాలుగో అధ్యాయము అరవై శ్లోకము నుండి గ్రహించబడింది నాయన బుద్ధాద్వైత సతత్వశ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 మత్తు పదార్థాలు సేవించుట కళ్ళు సారాయి బ్రాంది మొదలైనటువంటి సేవించుట ఏదైతే ఉందో అపీయమున్నది అవి పానయోగ్యం కావు వాటిని చేస్తే అపీయ అవుతుంది అది కూడా యథేష్టాచరణం అవుతుంది అందుకని అభక్ష భక్షణము అపీయ అనేటువంటి యథేష్టాచరణ ఏదైతే ఉందో అలాంటిది గనక చేసినట్లయితే సునాంచ ఏవ తత్వదృశం అన్నాడు ఆ కుక్కలకు ఈ తత్వజ్ఞానికి ఏం భేదం చెప్పండి ఇప్పుడు కుక్కలు ఉన్నాయి అవి ఇది తినకూడదు ఇది తినదగింది అనేటువంటి ఏమైనా నియమం ఉందా బాబా దానికి ఇది తాగకూడదు ఇది తాగవచ్చును అనేటువంటి ఏమన్నా నియమం ఉందా బాబా ఏం నియమం లేదు ఇచ్చవచ్చినట్టు తింటాయి తాగుతాయి ఇచ్చవచ్చినట్టు వ్యవహారం చేస్తూ ఉంటాయి మరి ఆ విధంగా యథేష్ట యథా ఇష్ట యథేష్ట ఇచ్చవచ్చినట్టు గనక ఆచరించినట్లయితే ఇక ఆ కుక్కలకు ఈ తత్వజ్ఞానికి ఏం భేదముంది చెప్పండి ఏం విశేషం చెప్పండి అది ఎవరికి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 తత్వ్యూ తశయ యథేష్టాచరణం యధి సత్ అతనికి యథిష్టాచరణం ఒకవేళ అయినట్లయితే ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించినట్లయితే అభక్ష భక్షణము మరి పరదార గమనము జారి చోరి డకైటీ ఇవన్నీ ఎట్లున్నాయి ఇవన్నీ ఇవన్నీ అశాస్త్రీయమైనటువంటి కర్మలు కదా మరి అలాంటి కర్మలు చేసినట్లయితే తరి అశుచి భక్షణాదికమ పనికి అశుచి భక్షణ కూడా అవుతాయి యథేష్టాచరణానికి పాల్పడ్డాడు కాబట్టి ఇంకా ఏది తినొద్దు ఏది తినకూడదు అనేటువంటి నియమాన్ని ఉల్లంఘిస్తాడు ఇచ్చ వచ్చినట్టు తింటాడు ఇచ్చ వచ్చినట్టు తాగుతాడు తథా సేలాంటప్పుడు సునాం తత్వదృశాన్ చేయవా నా కహ అపి ఈ తత్వజ్ఞానికి మరి ఆ కుక్కలకు ఏమి తేడా లేదంటాడు ఏం విశేషం లేదు ఏం భేదం లేదు అంటాడు ఇప్పుడు ఏడవ టి చూడాలి మనం విషయానికే పరవశు హోనే కాం ప్రమాద ప్రమాదము అంటాం రోడ్డు ప్రమాదము రైలు ప్రమాదం కాదు ప్రమాదం అంటే విషయానికే పరవశు హోనే కన్నాం ప్రమాద హే విషయాధీనం ఒకట విషయాలకు వశంకట ఏదైతే ఉందో ఇది ప్రమాదం అంటారు లేక మరొక లక్షణం కూడా ఉంది కర్తవ్యకే విస్మరణ కన్నాం కర్తవ్య విస్మరణం ప్రమాద ఇదొక లక్షణం ఉంది లేదా విషయాలకు వశగతుడ ఇది కూడా ప్రమాదమే అనపడుతుంది मैं विधम प्रमादा ज्ञानी गोड़ पे एम यथेष्टाचार संभव ज्ञानी को मोक्षारत वत्वज्ञात परल कुछ भी कर्तव्य नही यथार्थम तत्वा एर वाणी की ए कर्तव्यू ले मोक्ष कावाली अने मोक्ष प्रयत्न चाहिए अवसर लेकिन मोक्ष कर्तव्य అతడు నిత్యముక్తుడే ఉన్నాడు నేను నిత్యముక్తి ఉందని తెలుసుకున్నాడు కూడా అలాంటప్పుడు ఇక మోక్షం కోసం కర్తవ్యమే ఉంటుంది చెప్పండి ఆ తత్వజ్ఞానార్థ జ్ఞానాన్ని పొందినాడు జ్ఞానాన్ని పొందిన తర్వాత మళ్ళా నాకు కావాలనేటువంటి కర్తవ్య కూడా ఉండదు జ్ఞానికి మరి ఇసులోకు పరలోకార్త కూర్చుబ్బి కర్తవ్యని ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని గృహారామ క్షేత్రాల గురించి ధనము ద్రవ్యము ఆస్తులు పాస్తుల గురించి సంపాదించుకోవాలనేటువంటి కర్తవ్యం కూడా అతనికి ఉండదు ఎందుకు మొత్తం ఆ బ్రహ్మ భువన లోకాలన్నీ కూడా మిథ్యాన్ని నిశ్చయం చేసుకున్నాడు మరి మిథ్యత్వం నిశ్చయమైన తర్వాత మళ్ళీ ప్రవృత్తుడవుతాడా చెప్పండి ఉదాహరణకు ముత్యపు చిప్ప భ్రాంతి చేత వెండి కనిపించింది కనిపించిన తర్వాత ఓహో ఇక్కడ ఎండి ఉంది అని ప్రవృత్తుడయినాడు లోభం చేత తీరా దగ్గరికి వెళ్లిన తర్వాత చిప్ప చేతికి వచ్చింది ముత్యపు అని తెలిసిపోయింది మళ్ళీ తెల్లవారున అదే సమయానికి ఆ మితపు చిప్ప దగ్గర నుంచే మళ్ళీ వస్తున్నాడు అప్పుడు కూడా చాకచిక్క స్వభావం గలది కాబట్టి వెండి లాగా మరి అప్పుడు ఇడ వెండి ఉండదని మళ్ళీ ప్రవృత్తుడు అవుతాడు అతడు చెప్పండి ప్రవృతుడు ఎందుకు ఇది మిత్యా ఉన్నదని తెలుసుకున్నాడు మరియు ఏది ప్రతికూలమున్నది అనర్థకారి ఉన్నదని తెలుస్తుందో దానియందు కూడా ప్రవృత్తుడు కాడు ఏ విధంగా నహి రాత్రే కంటకే పతితహా తస్మిన్నేవ పద్ధతి ఉదితే చవితరి ఒకనొకడు దారిగుండ రాత్రి పూట ఉన్నాడు దారి తెలియాక గోతులో పడ్డాడు ఆ గోతులో అన్ని మున్లు సీసవక్కలు అవి ఇవి అన్ని ఉన్నాయి అవన్నీ కుచ్చుకపోయినాయి వాటి చేత చాలా దుఃఖం కలిగింది ఏదో తెల్లవారుజామున ఎవరో పుణ్యాత్ముడు అతను చూసి బయటికి తీసాడు అతడు ఏ గమ్యానికి అయితే బయలుదేరిపోతున్నాడో అక్కడికి వెళ్ళిపోయాడు పోయి మళ్ళీ తిరిగి దినం పూట అదే దారి గుండా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 ప్రవృత్తి ఉండదు మరి పరలోక భోగాల స్వర్గాది భోగాలు ఉత్పృష్ట భోగాలు ఉన్నాయని చెప్పి వాటి కోసం కూడా యజ్ఞాది కర్మలు చేసి నేను ఆ భోగాలను పొందుతా అనేటువంటి కూడా ఉండదు అందువల్ల జ్ఞానికి ఏ విధమైనటువంటి కర్తవ్యం కూడా లేదు మోక్షం కోసం కాని తత్వజ్ఞానం కోసం కానీ ఏ పరలోకాల భోగాల కోసం కానీ ఏ విధమైనటువంటి కర్తవ్యం కూడా ఉండదు తథాపి అయినా కూడా లోక సంఘ్రహ అంటే లోకనుకు కుమార్గు విషయ ప్రవృత్తితే నివారణార్థ యథాశాస్త్ర వర్తనా యోగ్య జ్ఞానము కలిగింది జ్ఞానికి ఏ విధమైనటువంటి కర్తవ్యం లేదు అయినా కూడా లోక సంగ్రహం కోసం అంటే లోకము కుమార్గంలో ప్రవృత్తమయ్యి మోక్షం నుండి వంచితులు కాకుండా వాళ్ళను సన్మార్గంలో నడిపించడానికీ చెడు మార్గం నుండి నివృత్తి చేయించడానికి జ్ఞాని కూడా యథాశాస్త్రం శాస్త్రాగుణమైనటువంటి వర్తన ప్రవృత్తి ఆచారములు వ్యవహారాలు చేస్తూ ఉంటాడు భగవంతుడే స్వయంగా చెప్పిండా లేదా నమే పార్థాస్తి కర్తవ్యం త్రిసూలోకే సుఖించనా నాన్న వర్తమ వాతవ్యం వర్తయ్యేవచ కర్మని మూడవ అధ్యాయం ఇరవై శ్లోకం హే పార్త నాకు ఏది పొందదగింది లేదు మరియు అప్రాప్తం కూడా ఏమీ లేదు నాకు ఇప్పుడు ఏ కర్తవ్యం లేదు అయినా గాని వర్తయేవచ కర్మని నేను కర్మల్లో ప్రవృత్తుడని అవుతున్నాను కర్మలు చేస్తూనే ఉన్నాను అన్నాడు ఎందుకు చేస్తున్నావయ్యా అంటే ఒకవేళ నేనే కర్మలలో ప్రవృతుడని కాకపోతే అహం కర్మ నా కురియా చేద్ నన్ను చూస్తూ నడుస్తున్నటువంటి జనులు పతితులైపోతారు సుమా కుచ్చి దేయురి లోక నా కర్మ చేద్ం శంకరచ కర్త ముపహన్యా మిమ ఇప్పుడు ఇమహ ప్రజాహ ఈ ప్రజలు ఉచ్ఛీదేయులు పిడమార్గాన్ని బట్టి కుమార్గాన్ని అనుసరించి పతనమైపోతారు నేను కర్మగనుక చేయకపోతే వాళ్ళందరూ కూడా పతితులైపోతారు ఎందుకంటే ఆయన్నే సరియైన మార్గంలో నడుస్తలేడు ఇంకా మేమెందుకు పోవాలి అని వీళ్ళు కూడా చెడు మార్గాన్ని అవలంబిస్తారు ఎందుకంటే యజ్య చరతి తత్తదేవే తరోజన శ్రేష్ట పురుషులు ఏ విధంగా ఆచరిస్తే ఇతర జన తత్తదేవ ఇతర జనులు కూడా ఆ మహాత్ములు ఆచరించిందని అనుసరించి ఆచరిస్తూ ఉంటారు వాళ్ళని చూసుకుంటూ వాళ్ళని ఆదర్శంగా పెట్టుకుని వాళ్ళని అనుసరించి నడుస్తూ ఉంటారు మరి వారే గనక యథేష్టాచరణ చేస్తే లేకపోతే ఉదాసీనంగా కర్మలు మానేసి కూర్చుంటే వాళ్ళని ఆదర్శంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఏమవుతారు కర్మలు మానేసి కూర్చుంటారు కర్మ ప్రశ్నలు అయిపోతారు సన్మార్గం నుండి పత్రికలు అందువల్ల జ్ఞానికి కర్తవ్యం లేకున్నా కూడా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 ఎందుకనంటే స్వప్నమే భయో జ్ఞాని స్వప్నే అ సుందర జాగో స్వప్న జ్ఞాని ఆ జ్ఞాని ఇట్లా ఉంటది వాళ్ళ నిశ్చయం జ్ఞాని అజ్ఞాని అంతా స్వప్నమే నాయన ఈ స్వప్నం ఇస్తే అన్నప్పుడు మళ్ళీ ఇంకా జ్ఞాని ఎవడు అజ్ఞాని ఎవడు గురువు ఎవడు శిష్యుడు ఎవడు ఇవని కోసం నేను ప్రవర్తించాలి కర్మాచరణ చెయ్యాలి అని ఇట్ల గనక ఉన్నట్లయితే పోని ఇతరుల కోసం కాకుండా జీవన్ ముక్తికే విలక్షణానందర్థ బ్రహ్మ విచార కర్తవ్య హై జీవన్ముక్తి విలక్షణానందం కోసము బ్రహ్మ విచారము కర్తవ్యముంది తత్వజ్ఞానం కలిగిన తర్వాత కూడా జ్ఞానికి కర్తవ్యముంది జ్ఞానం కర్తవ్యం లేదని అనుకోదు తత్వానుసంధానంలో వస్తుంది నాలుగో పరిచ్ఛేదంలో తత్వచింతన వాసనాక్షయము మరి మనోనాశం ఈ మూడు ఒకేసారి ఆచరిస్తూ ఉండాలని చెప్పింది అది తత్వచింతన చేస్తూ ఉండాలి వాసనాక్షయం చేస్తూ ఉండాలి మనోనాశనం చేస్తూ ఉండాలి తత్వజ్ఞానం కలిగిందని అంటే నడువది ఎందుకంటే అనేక జన్మల్లో చేసినటువంటి ఎన్నెన్నో సంస్కారాలు ఉన్నాయి వాసనలు ఉన్నాయి అవి ఏ కోశానూ మళ్ళీ నేను పచ్చితులను చేసేటువంటి ప్రసంగం వస్తుంది అందుకని తత్వజ్ఞానం కలిగినా గానీ అతని కర్తవ్యం ఉంది తత్వచింతన బ్రహ్మ విచారం చెయ్యాలి ఎందుకు చెయ్యాలి తత్వజ్ఞానం కలిగింది కదా ఇంతకు పూర్వమే విద్యారాయణ స్వామి చెప్పింది కదా తేజత్ గ్రంథం అశేషత అని చెప్పిండు కదా ముక్త జీవన్ముక్త విలక్షణం కోసము జ్ఞానం కలిగిన తర్వాత కూడా బ్రహ్మ విచారము కర్తవ్యముంది అని చెప్తూ తీసుకు విస్మరణ కరికే చూడికే జో అన్యత వర్త హే జ్ఞానికి కర్తవ్యం లేకున్నా కూడా ఈ విధంగా శాస్త్రం విధానం చేసింది లోక సంగ్రహం కోసమైనా గాని శాస్త్రీయ ఆచరణ జ్ఞానికి ఉండాలి అని చెప్తుంది లేదా జీవన్ ముక్త విలక్షణానందం కోసం అయినా గానీ బ్రహ్మ విచారం చేస్తూ ఉండాలి ఇది కర్తవ్యం ఉంది లోక సంగ్రహం అయినా కర్తవ్యం ఉంది లేదా బ్రహ్మ కర్తవ్యం ఉంది తనకి తన కర్తవ్యాన్ని విస్మరించడమే ప్రమాదం అంటాడు ఇక్కడ మొదలై లక్షణం చేసినాడు కదా విషయాలయందు పరవశుడైనా అది ప్రమాదమే అనబడుతుంది కర్తవ్యాన్ని విస్మరించినా కూడా ప్రమాదమే అవుతుంది మరి ఇప్పుడు జ్ఞాని కర్తవ్యం ఏమని చెప్పుకున్నాము లోకసంగ్రహము ఒకటి లేదా కోసం బ్రహ్మ విచారం ఒకటి ఇది కర్తవ్యం ఉంది జ్ఞానికి కూడా తన యొక్క ఆ కర్తవ్యాన్ని విస్మరించి ఆయన వదిలిపెట్టి జో అన్యతా వర్త హే ఆచరణ అధర్మమైనటువంటి ఆచరణ యథిష్టాచరణ చేసినట్లయితే సో ప్రమాద అది ప్రమాదం అనపడుతుంది సో ప్రమాద ఆ ప్రమాదం కూడా మూడు రకాలుగా ఉంటుంది కామాచారం కామవాదము కామభక్షణం అంటే ఇచ్చ వచ్చినట్టు ఆచరించుట కామాచారం కామవాదము ఇచ్చవచ్చినట్టు మాట్లాడుట కామవాదము కామ భక్షణము ఇచ్చవచ్చినట్టు తినుట అభక్ష చేయుట ఈ ప్రకారంగా ఉంటుంది ఈ ప్రమాదం మూడు రకాలుగా ఉంటుంది ఈ భేదితే అనేక భాంతికాయ ఇట్లా అనేక రకాలుగా ఉంటుంది ఈ ప్రమాదం సో విధి నిషేధ రహిత భయ బి విద్వాను హో నహి విద్వత్ పురుషునికి విధి నిషేధం ఈ విధంగా నడుచుకోవాలనేటువంటి విధి లేదు ఈ విధంగా నడుచుకోకూడదు నిషేధం కూడా లేదు రెండింటి నుంచి ముక్తుడైపోయినాడు శాస్త్రం అతనికి విధి నిషేధాలు చేయలేదు విడిచిపెట్టింది రిటైర్డ్ అయిపోయి అటువంటి ఆ యోగ్యత అతనికి అటువంటి అవకాశము జ్ఞానికి అయినా కూడా అంటాడు విధి నిషేధాలు లేవు జ్ఞానికి అయినా కూడా విద్వాను హోవే యథేష్టాచరణం జరగదు ఈ కామాచారము కామవాదము కామభక్షణం అనేటువంటి యథేష్టా ఆచరణము లేదా ప్రమాదము జ్ఞాని చేత జరగదు అంటాడు భలే అతనికి విధి నిషేధాలు లేకున్నా కూడా కానీ విధి నిషేధాలు నాకేం లేవు కదా నాకేం వర్తించవు కదా అని చెప్పి అతడు యథేష్టాచరణ చెయ్యడు అంటున్నాడు అత భాగవత ఏకాదశి స్కందకే సప్తమ అధ్యాయ విషయ స్థిత్ వాక్య ప్రమాణే ఈ విషయంలో అంటే అతడి విధి నిషేధాలకు అతీతుడు అయినప్పటికీ కూడా యథేష్టాచరణం చెయ్యడు అని ఈ విషయంలో శ్రీమద్ భాగవతము ఏకాదశ స్కందము సప్తమ అధ్యాయంలో పదకొండవ శ్లోకం దోష బుద్ధోభయా గుణ బుద్ధ విహితం నరోతేథక ఈ శ్లోకం యొక్క అర్థాన్ని శ్రీ పండిత్ పీతాంబరి చెప్తున్నాడు చూడండి విధి నిషేధ ఉభయ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 పూర్వులే శుభ సంస్కారైతే నిషేధితే నివృత్తి అవే సాధనావస్థలోనే అతనికి శుభ సంస్కారం ఉన్నది కాబట్టి ఆ శుభ సంస్కార వశాత్ అతడు నిషేధ కర్మల నుంచే నివృత్తుడవుతాడు దోష దర్శనం చేసి నివృత్తి అయ్యేటువంటి ప్రసంగం సాధకునికి ఉంటుంది శుభ కర్మలు చేసినాడు కాబట్టి ఆ శుభ సంస్కార వశాత్ ఇతడు నిషేధ కర్మల నుంచే నివృత్తుడవుతాడు అవుతు గుణుద్ధి కరి విహిత నామ శుభ కర్మకు కర్త నహి శుభ కర్మలుంటాయి కొన్ని విహిత కర్మలుంటాయి శాస్త్రీయ కర్మలుంటాయి విధానం చేసినటువంటి కర్మలుంటాయి ధర్మాచరణ ఉంటుంది దాని ఎందు ఇవి మంచి ఉన్నాయి కదా అనే బుద్ధితోని వాటి యందు ప్రవృత్తుడు కాడు మరి ఎట్లా ప్రవృత్తుడవుతాడు అని అంటే పూర్వలే శుభ సంస్కారతే పుణ్యకర్మకు కరే సాధనావస్థలో పూర్వము చేసినటువంటి పుణ్య సంస్కారం ఏదైతే ఉందో శుభ సంస్కారం ఏదైతే ఉందో ఆ సంస్కార బలం చేతనే జ్ఞానోత్తర కాలంలో కూడా పుణ్య కర్మలందు ప్రవృతుడు అవుతాడు జైసే బాలక్ హే ఏ విధంగా అంటే చిన్న పిల్లవాడు ఉన్నాడు సో గుణదోష బుద్ధిస్తే విన్నాహి ఆచరత హే గుణోష బుద్ధి లేకుండానే కర్మలు చేస్తూ ఉంటాడు అది మంచిది చెడ్డది అనే విచారం ఉండదు అతనికి చూడడు ప్రవృత్తుడు అవుతాడు అంతే అట్లా జ్ఞానపురుషుడు కూడా గుణదోషాలను చూడడు పూర్వము యొక్క శుభ సంస్కారం చేతనే నిషేధం నందు ప్రవృత్తుడు కాడు మరియు శుభకర్మల కర్మలయందు కూడా ప్రవృత్తుడు కాదు గుణబుద్ధి చేత మరి ఏమిటి శుభ సంస్కారం చేత ప్రవృత్తుడవుతాడు ఈ ప్రకారంగా జ్ఞానం యొక్క వ్యవహారము ఉంటుంది అన్య స్మృతి ప్రమాణ వేరే శృతి ప్రమాణం ఉన్నది మహాభారతము శాంతి పర్వము రెండు అధ్యాయము ఏడు ఎనిమిది శ్లోకం ఇక గరుడ పురాణం కూడా ఉంది ఇదే విషయాన్ని చెప్తుంది రెండు వందల ముప్పై ఏడో అధ్యాయం ఆరో శ్లోకం జ్ఞానముత్పద్యే పంసాం క్షయాత్ పాపశ కర్మణ యథా దర్శత లే పశ్చాత్యాత్మ నా ఆత్మని అని శాంతి పర్వం చెప్తుంది మహాభారతం గరుడ పురాణం కూడా అదే శ్లోకం చెప్తుంది దాని అర్థం కూడా ఇదే విధంగా ఉంది చూడండి పురుషనుకు పాప కర్మకే క్షయితే జ్ఞానం ఉత్పన్న ఓవే హై పాపస్య కర్మణ పాపకర్మ క్షయించినప్పుడే పురుషునికి జ్ఞానం కలుగుతుంది అని స్మృతి మహాభారతం చెప్తుంది జైసే ఆదర్శ తల స్వచ్ఛ విషే ముఖుకు హై తైసే ఆత్మజో స్వచ్ఛ బుద్ధి తిసివిసి ఆత్మాకు దేకతాహే ఆత్మాన్ని ఆత్మానం పశ్యతి అన్నాడు కదా రెండు ఆత్మ శబ్దాలు వచ్చినాయి ఒక ఆత్మ శబ్దము శుద్ధాంతకరణం అని తెలుసుకోవాలి ఒక ఆత్మ శబ్దము శుద్ధ ఆత్మ అని తెలుసుకోవాలి శుద్ధాంతకరణం అనేందు శుద్ధాత్మ యొక్క ప్రతిఫలనము సాక్షాత్కారము అవుతుంది ఏ విధంగా అర్థము శుద్ధంగా ఉన్నప్పుడు నిర్మలంగా ఉన్నప్పుడు దానియందు ముఖం స్పష్టంగా గోచరిస్తుంది అదేవిధంగా సకల పాప దోషమంతా కూడా నివృత్తమై అంతఃకరణం శుద్ధమైనప్పుడు ఆ శుద్ధాంతకరణంలో ఆత్మ సాక్షాత్కరింపబడుతుంది ఆత్మను తెలుసుకోగలుగుతాడు చూడగలుగుతాడు అని ఈ విధంగా మహాభారతం చెప్తుంది ఇహ ఇయ రహస్య ఇక్కడ ఈ విధంగా రహస్యం ఉంది అంటాడు దురాచారి విషయో ప్రవృత్తి ఓగాహే సో పూర్వులే పాపకరము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 ఆ పాపమైతే జ్ఞానికి లేనే లేదు ఎందుకంటే ఇప్పుడు భారతం ఏం చెప్పింది క్షయాత్ పాపస్య కర్మన పుంసం జ్ఞానం ఉత్పత్తి అని చెప్పింది పాపకర్మ నష్టమైతేనే జ్ఞానం కలుగుతుంది అని మరి ఇప్పుడు ఇతడు జ్ఞాని ఉన్నాడు మరి పాపాలు ఎక్కడ ఉంటాయో చెప్పండి పాపం నష్టమైన తర్వాతనే కదా ఇతని జ్ఞానం కలిగింది ఇతనికి పాపం అనేది ఉండదు పాపాధిక్యం ఉంటేనే పాపాచరణ జరుగుతుంది దురాచరణ జరుగుతుంది యథ్యష్టాచరణ జరుగుతుంది కానీ ఇతనికి పాపమే లేదు అలాంటప్పుడు ఇతనికి ఇంకా యథేష్టాచరణ ఎలా జరుగుతుందని చెప్పండి అత్య జ్ఞానికి నిషిద్ధ కర్మ రూపు దురాచారం ఇస్తే ప్రవృత్తి ఓవెనయి అందుకని జ్ఞానికి నిషిద్ధ కర్మ రూప దురాచారం నందు ప్రవృత్తి అందువల్ల జ్ఞాని చేత యథేష్టాచరణ జరగడానికి అవకాశం లేదు అని సిద్ధమైంది ఇంకా ఈ యథేష్టాచరణ నైస్కర్మ శుద్ధలో శ్రీ సూర్యశ్వరాచార్యులు ఇంకా విస్తరించి చెప్పినాడు ఏమనంటే అశుభ ఆచరణ ఎందుకు అంటే చెప్పినాడు అధర్మాధ్యాయతే జ్ఞానం యథేష్టాచరణం తథహర్మ కార్యే కథం తాత్ యత్రధర్మో పి నశ్యతే అధర్మం అంటే పాప బాహుళ్యం గనక ఉన్నట్లయితే పాపాచరణ ఎందు ప్రవృత్తుడవుతాడు ఆ పాప ప్రవృత్తి చేత యథేష్టాచరణం జరుగుతుంది ఆ భక్ష్య భక్షణము అపియ పానము అశాస్త్రీయ వ్యవహారము జరుగుతుంది ఆ ధర్మం వల్ల అంటే పాపము అధికంగా ఉన్నట్లయితే పాప ఆధిక్యం చేత యథేష్టాచరణం జరుగుతుంది అయితే జ్ఞానికి పూర్వ జన్మల్లో గానీ ఈ జన్మల్లో గాని పాపమునంత సాధనాల చేత పోగొట్లబడింది కాబట్టి శ్రీ విద్యారాణ్యపుర అనుభూతి ప్రకాశము అనేటువంటి కృత గ్రంథంలో రచించాడు అందులో ఎనిమిదవ ప్రకరణము ఇరవై ఎనిమిదవ శ్లోకంలో చెప్తాడు కించ పుణ్యారత పూర్వం జ్ఞానమాప్నవతి నా అన్యథ పశ్చాత పుణ్యమే కరు వచ్చ లేదా ఈ జన్మలో జ్ఞానానికి పూర్వం కానీ పుణ్యం చేసుకుంటూనే వచ్చాడు ఆ పుణ్య చేతనే ఇతనికి జ్ఞానం కలుగుతుంది నా అన్యథ మనం చెప్పుకున్నాం కదా జ్ఞానం ఉత్పద్యతే పుంసం క్షయాత్ పాపస్య కర్మణ ధర్మేనా పాపం అపనుదతి పాప కర్మలన్నీ కూడా పుణ్యకర్మల చేత నాశనం అవుతాయి ధర్మం చేత పాపం నాశనం అప్పుడే పుంసం జ్ఞానం ఉత్పద్యతే పురుషునికి జ్ఞానం కలుగుతుంది పాపం ఉంటే జ్ఞానం కలగడానికి అవకాశం లేదు మరి పూర్వ జన్మల్లో గాని ఈ జన్మలో గాని బహుళ ధర్మ కార్యాలు చేసినాడు పుణ్యం చేసుకున్నాడు కాబట్టి ఆ పుణ్య బలం చేతనే అతను జ్ఞానం కలిగింది జ్ఞానం కలిగిన తర్వాత కూడా పశ్చాత్త తాసనయ ఆ పుణ్య వాసన చేతనే శుభ వాసన చేతనే మళ్ళీ పుణ్యకర్మలో ప్రవృత్తుడవుతాడు అంతేగాని అధర్మాచరణ చెయ్యడు యథేష్టాచరణ చెయ్యడు మరి యథేష్టాచరణ జరుగుతుంది అని అంటే అతనికి ఇంకా పాపము నివృత్తం కాలేదు ఇంకా పాప బాహుల్యం ఉన్నది అందువల్లనే యథేష్టాచరణ చేస్తున్నాడు కానీ జ్ఞానికి ధర్మ కార్యాలయందు కూడా ఇచ్చ ఉండదు ఎందుకంటే అతను కృతకృత్యుడైనాడు జ్ఞానామృత అయిన తృప్త కృత కృత్య యోగిన నైవాస్తి కించిత్ అని జాబార దర్శనోపరిషత్ చెప్తుంది జ్ఞానం అనేటువంటి అమృతం చేత కృతకృత్యుడైపోయినాడు అశ నయవ కర్తవ్యం అస్తి అతనికి ఏ విధమైనటువంటి కర్తవ్యం లేదు అన్నప్పుడు పుణ్యకర్మలు చేయడానికి కూడా అతనికి కర్తవ్యం అంటూ లేదు ఎందుకంటే వీధి నిషేధాలకు అతీతుడు అయిపోయినాడు ఇంకా పుణ్యకర్మాలు చేయడానికే అతనికి ప్రవృత్తి జరగదు అని అన్నప్పుడు పాపకర్మలు ఎలా చేస్తాడు చూడు పాపకర్మ చేయాలంటే పాపం ఉండాలి అతనికి ఇతనికి పాపమే లేదు పాపం నష్టమే జ్ఞానం కలిగింది అందువల్ల అధర్మ అవి నా ఇష్టతే ఎక్కడైతే కూడా చేయడానికి పుణ్యకార్యం చేయడానికి కూడా అతడు సాహసించడో ప్రవృత్తుడు ధర్మం ఎలా చేస్తాడు చెయ్యడు యస్టే అని భగవంతుడు కూడా గీతలో చెప్పాడు కదా ఎవరైతే ఆత్మయందు రమిస్తున్నాడు ఆత్మయందు పీడిస్తున్నాడు ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడో నిత్యము నిరతిశయము నిరావరణము పరిపూర్ణము అనేటువంటి ఏ ఇంకా ఏ క్షుద్ర ఆనందాలను అపేక్షించి యథిష్టాచరణ చేస్తాడు ఆత్మానం చేతి విజాని పురుష కిమిచ్చని కశాకామాయ శరీరం అనసంధరే ఇంకా ఎవరి కోసం అని దేన్ని కోరి శరీరాన్ని తప్పింపజేసుకొని పాపాచరణ చేస్తాడు చేయడానికి అవకాశమే లేదు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 యథేష్టాచరణము హరి యశ సర్వేశం ఆరంభాహ ప్రకాశం చేతి సర్వద్రకో శ్రీకృష్ణ భగవంతుడు కూడా ఈ యథేష్టాచరణ జ్ఞాన చేత జరగదు అనంటూ భగవద్గీతలో చెప్పినాడు యశ సర్వేశారంభాహ కామ సంకల్ప వర్జిత అనంటు అతనికి కామన ఉండదు సంకల్పం ఉండదు ఏది ఉండదు సమారంభాహ ఏ కార్యం చేయాలని సంకల్పము వికల్పం కూడా ఉండదు అన్నప్పుడు ఇంకా పాపాచరణ ఎందు ఎట్లా ప్రవృత్తుడవుతాడయ్యా ప్రకాశించ ప్రవృత్తించ మోహమేవచ చూ రజోగుణము తమో గుణము సత్వగుణము మూడు గుణాలను అతిక్రమించాడు గుణాతీతుడు ఉన్నాడు గుణాతీత సౌచ్యత మరి పాపాచరణ చేయాలంటే రజోగుణాన్ని ఆశ్రయించాలి ఆ రజోగుణాన్ని కూడా అతిక్రమించాడు అలాంటప్పుడు పాపాచరణ ఎలా జరుగుతుంది యథిష్టాచరణ ఎలా జరుగుతుంది జరగదు యోహి ఎత్ర విరక్త సత్ ప్రవర్తతే రోకత్రయ విరక్తత్వా ముమోక్ష ఈ జగత్ అంతా కూడా మిథ్యా ఉంది వాస్తవం కాదు కల్పితం ఉన్నది ఆధ్యాత్సం ఉన్నదని నిశ్చయం చేసుకున్నాడు మిథ్యత్వం నిశ్చయం చేసుకున్నాడు ఎప్పుడైతే మిథ్యత్వం నిశ్చయం అప్పుడు ఇంకా దేన్ని కోరి ఎందుకోసమని యథేష్టాచరణ చేస్తాడు చేస్తాడు చెప్పండి లోకత్రే విరక్తత్వా మూడు లోకాల పట్ల కూడా అతడు విరక్తుడైపోయినాడు అప్పటి త్రైలోక్య రాజ్యస్య హేతు మహీకృతి అన్నాడు మూడు లోకాల రాజ్యాధిపత్యం ఇస్తా అంటే కూడా నాకు వద్దన్నాడు అర్జునుడు అటువంటి వైరాగ్యం జ్ఞానికి ఉంది అలాంటి అప్పుడు సమస్త లోకాలన్నిటిని కూడా తృణీకారం చేసినాడు స్చబ బుద్ధితో నిత్యత్వ బుద్ధితో త్యాగం చేసినాడు అలాంటప్పుడు ఇంకా కిమీహతే ఇంకా దేన్ని కోర్తాడు చెప్పండి అతడు ఏ బ్రహ్మానందాన్ని పొంది పరమతృప్తిని పొందినాడో అటువంటి వాడు ఇంకా ఏ క్షుద్రానందం కోసము మళ్ళీ ప్రవృత్తుడవుతాడు చెప్పండి హృదయా పిడమా మిచ్చతి మిష్ట నష్ట త్రుడ్ జానన్ నా ఒకనొకడు అనేక రోజుల నుంచి పస్తులు ఉన్నాడు ఉపవాసం ఉన్నాడు ఆహారం దొరకలేదు అటువంటి వానికి దైవికంగా యాదృచ్ఛికంగా ఒక పుణ్యాత్ముడు అన్నదానం చేస్తూ ఉంటే అతను పిలిచి చక్కగా మిష్టాన్న భోజనము పెట్టినాడు ఇప్పుడు ఆ ఆహారాన్ని చూసినప్పుడు ఎలా ఉంటుందండి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 కడుపు నిండా భోజనం చేసి పరితృప్తుడైనటువంటి వానికి విషం దినమంటే తింటాడా చెప్పండి ఆకలిగా ఉన్నవాడే విషం దిన తింటలేడు ఇంకా పరితృప్తుడైనటువంటి వాడు విషం తినమంటే తింటాడా విషాన్నం ఉన్నది ఇది తిను అంటే తింటాడా తినడు అట్లా ఈ జ్ఞాని మహాత్ముడు నిత్యము నిరతిశయము నిరావరణము పరిపూర్ణము నిర్విశయకమైనటువంటి సస్వరూప ఆనందాన్ని అనుభవించి అహో అహో అహో అంటున్నాడు అలాంటి ఇక ఈ పాపాచరణ చేసి క్షుద్రానందాలు కోరతాడా చెప్పండి కోరడు ఒకవేళ క్షుద్ర ఆచరణ నిషిద్ధాచరణ చేస్తాడు అనంటే అతడు పాపాత్ముడు ఉంటాడు ఎందుకు పాప సంస్కారం ఉంటేనే మళ్ళీ పాపం చేయడానికి బుద్ధి ప్రవృత్తమవుతుంది అతడు అజ్ఞాని ఉంటాడు ఏ విషయం ఉన్నదైనా అతనికి ఇంక కోరిక రాగము ఉత్పన్నం అయితుంది అనంటే అతనికి ఇంకా జ్ఞానం కలగలేదని అర్థం రాగో లింగమబోధ చిత్త వ్యాయామ భూమిషు కుత సద్వలత రేతరోహో అబోధస్ లింగం రాగ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 అటువంటి విషయాల్లో ప్రవృత్తి ఉన్నది ఇంకా విషయాల యొక్క రాగం ఉన్నది ఆసక్తి ఉన్నదంటే అతడు అబోధహ వాడు అజ్ఞాని అని చెప్పాలి ఎప్పుడైతే ఈ రాగం ఉంటుందో అంతఃకరణంలో వానికి జ్ఞానం కలగడానికి అవకాశం లేదు దానికి దృష్టాంతం ఇచ్చినాడు పచ్చని చెట్టు ఉంది ఆ చెట్టుకు ఒక తొర్ర ఉంది పోకిల్ భాగం ఆ చెట్టు తొర్రలో అగ్నిగనక వేసినట్లయితే ఆ చెట్టు పచ్చగుంటుందా బాబా ఉండడానికి ఆస్కారం లేదు కుత సాధ్వలత తగ్ని కోటరే తరోహో ఆ తరువు అంటే ఆ వృక్షం యొక్క కోటరే అంటే ఆ చెట్టు తొర్రలో అగ్ని గనక ఉన్నట్లయితే సాధ్వలత కుత పచ్చదనం ఎక్కడ చెప్పండి అట్లా యువని అంతఃకరణం రాగం ఉంటదు విషయ వాసన ఉంటదు విషయ కామన ఉంటదో అటువంటి వానికి ఇంకా జ్ఞానం వెళ్ళగలుగుతుంది చెప్పండి జ్ఞానం కలగడానికి అవకాశమే లేదు అందువల్ల జ్ఞానం కలిగితే ఇంకా విషయ వాసన ఉండదు విషయవాంఛ ఉండదు ఒకవేళ విషయవాంఛ ఉన్నది అంటే ఇంకా జ్ఞానం కలగలేదు అని తెలుసుకోవాలి ఇతడు సాధనావస్థల్లోనే భగవద్గీతలో చెప్పినటువంటి అమా నిత్తమదం విత్తం అహింసా క్షాంతి రార్జవం ఆచార్యోపాసనము శోచం స్థైర్యమాత్మ విని విగ్రహ ఇంద్రియార్థేశు వైరాగ్యం అనహంకార యవచ జన్మ జరా వ్యాధి దుఃఖ దోష అను దర్శనం పుత్రధార గృహాది అని భగవద్గీతలో చెప్పినటువంటి అమానిత్వాది గుణాలున్నాయో ఆ గుణాలను అన్నింటినీ సాధన వస్తలోనే సంపాదించుకున్నాడు మరి పన్నెండో అధ్యాయం లోపల అద్ష్ట సర్వభూతాన్నం మహిత్ర కరుణ అని చెప్పిన ప్రకారంగా అధిష్టత్వాది గుణాలు సంపాదించుకున్నాడు మరి పదహారో అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా అభయం సం సంశుద్ధ్యర్ జ్ఞానయోగ వ్యవస్థితి అని చెప్పిన ప్రకారంగా అనేకమైనటువంటి దైవీ సంపత్తిని అతడు ప్రాప్తం చేసుకున్న పిదపునే కదా జ్ఞాన ఉత్పాద్య చేతస్య నా బహిర్ముఖ చేతస్ అటువంటి వానికే జ్ఞానం కలుగుతుంది బహిర్ముఖ చేతస్కు బహిర్ముఖ మనసు వానికి జ్ఞానం కలిగేందుకు అవకాశమే లేదు సాధన వస్తులోనే చక్కటి దైవీ సంపత్తిని సంపాదించుకొని పురుషాస్త్రాలను ఆశ్రయించే జ్ఞానాన్ని పొందినటువంటి వాడు జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ నిషిద్ధాచరణ ఎందుకు ఎట్లా ప్రవృత్తుడవుతాడు యథేష్టాచరణ ఎలా చెప్పండి చేయడానికి అవకాశమే లేదు ఉత్పన్న ఆత్మ ప్రభో దశ అద్ష్ట గుణ అయత్ నతోభవంత్యశ ఆత్మజ్ఞానం ఉత్పన్నమైందో అటువంటి వాణిలో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 ఉండదు కామక్రోధాదులు తీవ్ర అశాస్త్రీయ ద్వైతము గాని లేదా మనోరాజ్య రూప మంద అశాస్త్రియ ద్వైతము గాని అతను ఉండదు అని ఇంత దగ్గర తెలుసుకున్నాం హరి ఓంఛత్ ఓ సహనా సహనోనత్ సహ వీర్యం పరవహి తేజస్వి నావీతమస్తు మా విద్విషావహి శాతి శాంతి శాంతి